స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికరతైన ప్రభ తండ్రి నీకే వందనాలు నైనా ని నామం రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకి కోట్లాది వందనాలు ప్రభ యేసు ఇచ్చిన సమయంలో ప్రభావ మాకు తోడైన దేవా నీకే వందనాలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకే స్తోత్రం చెల్లిసిన ప్రభావ పొద్దున్న రాత్రి మమ్మల్ని ఎంతగానో కాచికపాడి భద్రపరిచిన దేవా సచులకలు పెట్టిన దేవా నీకే స్తోత్రం అయినా నా ప్రభా నా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా రాత్రి కాలం మంది సుప్రభ ఇక్కడ చిన్న మంది కూడినాం ఇద్దరు ముగ్గురు నామంటే అక్కడ మా మద్దరు ఉన్నారు ప్రభా బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా నా తండ్రి నీకే కోట్లాది వందనాను ముఖ్యంగా కుటుంబంలో ఏసు ప్రభా పత కుటుంబం మారి రక్షింపబడాలా ఎవరైతే రాలే అందరికీసుకునాంలో వచ్చడమీ సహాయపడండి ఆటంకాలను తొలగించండి ప్రతి ఒక్కటిని దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభ వాక్య మీరు మాతో మాట్లాడండి ప్రభ అయాన్ని స్వరాన్ని విని మేము కూడినా ప్రభ ఏసు కృష్ణ నామంలో గొప్ప విజయం మాకు దయచేయండి అటంకాలను తొలగించండి ఏసు ప్రభానికే వందనాలను ఆయన వాక్యం నిరికటి ఫలింపచేసి ప్రతి ఒక్క బిడ్డను వాక్యానుసారంగా జీవించి లోబడట శక్తిని దయచేసి నిరాకడికి సిద్ధపరచుకోమని నజడని ఏసుకృతమని వేడుకుంటున్న ఆమ్ తండ్రి ఆ మేన్ కుటుంబులో సంధిలో ఆనందనందే నా సంధి దానందరబ మే నే సుని సో కుటుంబలా అర్బ మే సందిధిలో పాపమంతా పోయను రోగమంతా పోయను ఏసుని రత్మును సీతనందు జీవితం కృపధార రక్షణ పరపుతాత్మలో పాపమంతా పోయను రోగం అంతా పోయను ఏసు జీవితం కృపదారక్షణి తాత్మా కుటుంబలా సంధి దిలో కుటుంబలా నా నాని సంధి దిలో థ్యాంక్ యూ ఈ పాటిదానయా నన్నింతగా హించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ప్రేమించే ప్రేమ మయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదానయా నన్నంతగా హెచ్చించుటకు నేనంతటి దానయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నదరించావు కష్టాల కడలిలో కన్నీటి నా తోడు నిలిచావు నన్నదరి నిలిచావు అందరూ నను విడచిన నన్ను విడవని ఏసయ్యా విడవను ఎడబాయనని నా తోడై నిలచితివా అందరూ నన్ను విడచిన నన్ను విడవని ఏసయ్యా విడవను ఎడబాయ నా నాతోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపజూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనంతటి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 ప్రకటింతును బ్రతుకంత నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనంతటి దానయా నాపై కృప ప్రేజలుడక్క థ్యాంక్ యూ అక్క ప్రేజ్లాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లాడు అన్నా ప్రేజలాడన్నా అత్యున్నత సింహాసనముపైసీనుడవైన అత్యంత ప్రేమ స్వరూపి నీవే రాదీంతనూని అత్యంత ప్రేమా స్వరూపి ఆరాదిన్ని ఆహా ఆచేయతరుడా ఆలోచనకర్ ఆచేయస్ ఆలోచనకర్తత్రం బలమైన దేవా నిత్యుభూత్రీ సమాధాన అనేపతి eva nityanagotanjri savadana adhipati stotram ahah hallelujah ahah hallelujah ahah కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షిత్ విస్తోత్రం కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షిత్ విస్తోత్రం నిరాచీమోచి నవే నారక్షణకర్త స్తోత్ర విమోచించి నా వే నా రక్షణ కహా ओम ए ननुवाडा स्तोत्रं अल्फावो मेगा स्तोत्रं ओम ए ननुवाडा स्तोत्रं अल्फावो मेगा स्तोत्रं अग्नि ज्वाललवंति तनुल बलाबाडा अध्ययन तुडाने के स्तोत्रं అగ్ని జ్వాలల వంటి కనులు గల బాడా అత్యున్నతుడానికి స్తోత్రం ఆహా సింహాసనముపై ఆస్ుడవైల దేవా అత్యంత ప్రేమా స్వరూపి విలీవే ఆరాధి అత్యంత ప్రేమా స్వరూపి విలీవే ఆరాధి Aha hallelujah aha hallelujah aha hallelujah aha me mm -hmm. hallelujah praise god il ghilaland <laughs> hasa kalamandu వల్ల బుండయ్య సూస్తుతి ఎల్లనూ నీవే మాకెల్లెల్లా వల్ల పడదేవి వరింపా ఎల్లనూ నీవే మాకెల్లెల్లా వల్ల పడదేవి వరింపా విమోచ కూడా విమోచన నీవే రక్ష కూడా ఉన్న రక్షణ నీవే విమోచ కూడా విమోచన నీవే రక్ష కడవు నా రక్షణ నీవే ఎల్లవే కష్టకాలమందు వల్లబండే సుస్తూ తింటు ఎల్నూ నీవే మాకెల్లె వల్ల పడదే వివరింప ఎల్నూ నీవే మాకెల్లాడె వల్ల పడదే వివరింప సృష్టి కర్తవూ సహాయమునివే ఇష్టుడ వివ త్రిత్వమునివే సృష్టి కర్తవూ సహాయమునివే ఇష్టుడీవూ త్రిత్వమునివే కష్టకాలమందు వల్ల బందోస్తూ తింటు ఎల్లను నీవే మా కెల్లడిలా వల్ల పడదేవి వరింపా ఎల్లను నీవే మా కెల్ల వల్ల పడదేవి వరింపా జ్ఞానమునివే నా పునివే దానమునివే నా గనివే జ్ఞానమునివే నా పునివే దానము నీవే నగానము నీవే ఎల్లవే లెందు కష్టకాలము వల్ల బుందయెసూస్తూ తిందు ఎల్లనూ నీవే మా కెల్లడిల్లా వల్ల పడదేవి వరింప ఎల్లనూ నీవే మా కెల్లడిల్లా వల్ల పడదేవి వరింప జ్యోతీయూ నీవే నా నీతీయూ నివే ఆదూ నీవే నాంతమునివే జ్యోతివే నా నీతీయూ నివే ఆదూ నీవే ఎల్లవేలందు కష్టకాలమందు వల బ ఎస్తూ తింటున్నా నీవే మాకెల్లెల్ వల్ల పడదే వివరింప ఎల్లనూ నీవే మా కెల్లెల్ వల్ల పడదే వివరింబ నిత్యుడనివే నత్యుడనివే స్తోత్రమునివే నేత్రము నీవే నిత్యుడనివే నత్యుడనివే స్తోత్రమునివే నా నేత్రము నీవే ఎల్లవే లందు కష్టకాలమందు వల్ల బుండ ఎూస్తూ తింటున్నా ఎల్లూ నీవే నాకెల్లడిల్ల వల్ల పడదేవి వరింప ఎల్నూ నీవే మా కెల్లడిల్ల వల్ల పడదేవి వరింప జీవము నీవే నా దేవుడ నీవే పవనమే నవలివే జీవము నీవే నేవుడనివే పవనమివే నవలివే ఎల్ల వేలందు కష్టకాలమందు వల్ల బుండ ఎూస్తూ తింటున్నా ఎల్లనూ నీవే మాకెల్లెల్లా వల్ల పడదేవి వరింబ ఎల్లను నీవే మాకెల్లెల్లా వల్ల పడదే వివరింప కాంతియువే న శాంతునివే సంతసే న కంతయువే కాంతి నీవే న నీవే. నివే సంతసే న కంతయువే ఎలా కష్టకాలమందు వల్ల బుండా ఎల్లనూ నీవే మా కెల్లెల్ల వల్ల పడదేవి వరింపా ఎల్ల నూ నీ వే వల్ల పడదేవి వరింపా అల్లలి థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పట్లకి తండ్రి ఏసయ్యా మీ ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు ప్రభ కాచి కాపాడి ప్రభ అయ్యా మీ రెక్కల కింద అయ్యా వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి మీ పాసం ఎదురు కూర్చొని ప్రభ కొంతసేపు మిమ్మల్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభ ఇప్పటి వరకు పాటల్లో ప్రారంభంలో మీరు నడిపించారు మీకెంతో వందనాలు ప్రభ ఎదుగునైనా వాక్యాన్ని వివరించుకోబోతుండగా ప్రభా నా పక్షాన్ని మీరు ఉండండి మీ మాటలు ప్రభ రేయా నా నోట్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా చెప్పబోతుండగా రేయా నన్ను వింటున్న వారిని ప్రభా సరి చేయడానికి ప్రభా మరి కోసం ఎదురు చూస్తుండగా ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి సరిచేసి ప్రభా మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి అనుగ్రహించమని ఏసయ్యా జీవన కలిగిన మమ్మలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యూదా పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చును చదువుదాం ఆ పదిహేడవ అధ్యాయం చదువు పదిహేడవ అధ్యాయం చదువు పదిహేడవ వచ్చిన చదువుదాం యుధాపత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చును చదువుకుందాం అయితే ప్రీలార అంత్యకాలం తమ భక్తిహీనమైన దురాశల నడుచు పరిహాసకులుందుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తుల పూర్వ ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నది ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉండుంటాం చిట్ట కాలంలో మనం ఉన్నాం నాకు లాస్ట్ సండే మొన్న సండే ఇంకోకుండా మార్నింగ్ వాక్య ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చదువుకుంటూ వెళ్తుంటే ఐదవ బోర గురించి మాట్లాడటం జరుగు అక్కడ చదవడం జరిగింది వెంటనే నేను రవి బ్రదర్తో సార్తో కొంత క్లారిఫికేషన్ కోసం మాట్లాడాను చంద్రశేఖర్ సార్తో అయితే ఒకసారిగా నాకు వచ్చి భయం వేసింది అక్కడ కరెక్ట్ కేర్ఫుల్ గా చదివితే ఐదవ బోర ఓదటం జరిగిపోయింది ఈ భూమి మీద ఐదవ బోర జరి జరిగిపోయింది ఆరో బోరకి ఇంకా ఎంత సమయం ఉందో తెలియదు ఆరో బోర ఓదటం మొదలైస్తే ఇంకా అయిపోయినట్టే సమాప్తం అయిపోయినట్టే సో మనం ఈ కాలంలో ఉన్నావా అని చెప్పి ఒకసారి భయం ఎందుకంటే ఆ కింద బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు ఏ విధంగా ఘోషిస్తున్నాయి అని అంటే అయ్యా నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక ఈ భూలోక వాసులకు నువ్వు తీర్పు తెచ్చుకున్నవు మా రక్తం గురించి మా ప్రయాస గురించి మేము పడిన శ్రమల గురించి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవా భూమి మీద ఇంకెంతకాలం వాళ్ళు ప్రేమిస్తావా అని అడిగినప్పుడు ఇంకా హతసాక్షుల లెక్క ముగింపు కావాల్సి ఉన్నది కొంత సమయాన్ని మీరు వేచి ఉండండి చెప్పి ప్రతి అప్పుడు ఆయన తెల్లని వస్త్రాలు ఇవ్వటం అనేది అక్కడ చదువుతూ ఉంటాం కేవీపీఎం టీంకి ఈ ప్రకటన గ్రంథం ఆ ధ్యానం చేసుకునే మంచి అదృష్టాన్ని భాగ్యాన్ని దేవుడు కేవీపీఎం టీంకే ఇచ్చాడు ఎందుకంటే ఎంతో గొప్ప సేవకులు రెవరెండ్లు మోస్ట్ రెవరెంట్ అని చెప్పుకునే వాళ్ళకు కూడా ప్రకటన గ్రంథం ధ్యానించేటువంటి సాహసం కూడా చేయరు అర్థమైనా కాకపోయినా కానీ ఈ కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటన గ్రంథం ధ్యానించడమే కాదు కానీ దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా చాలా ధైర్యంగా ప్రకటించగలిగేటువంటి మంచి జ్ఞానాన్ని దేవుడు ఈ కేబిపిఎంకి అనుగ్రహించారు సారద్వారా అని నేను నమ్ముతున్నా అయితే ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటంటే కడవరి కాలంలో సూచనల గురించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో లాస్ట్ ఫైనల్ డేస్ లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని ఈ విషయాలను కూడా మనం ఇవేమి మనకేం కొత్తగా చెప్పుకునే వాక్యాలు ఏం కావు కానీ చాలా మంది ట్రైన్ అయ్యారు మంచిగా వాక్యాలు చెప్పగలిగే స్థితికి దేవుడు నడిపించాడు ఆ దేవుని ఏర్పాట్లో ఉన్నాం అంతా బానే ఉంది కరెక్టే కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా చిన్న లోపం చేత మనం ఏమైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉండడం వల్ల దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప బహుమానాన్ని కోల్పోయే పరిస్థితిలోకి వెళ్తామా కోల్పోతామా అని ప్రతి దినం మనం మనం విమర్శలు చేసుకోవాలి ప్రతి దినం ప్రతిదినం ఏదో వారానికి ఒకసారి రొట్టెని విడిచేటప్పుడు అప్పుడో ఇప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు మూడు నెలకు ఆరు నెలకు కాదు కానీ ప్రతి దినం మనల్ని మనం సరి వారి లాగా ఉండాలి ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క విషయంలో మీరు తప్పిపోతే మీరు అన్నిట్లో వాక్యం చెప్తా సో ఫైనల్ డేస్ లో ఉన్నప్పుడు మనం ఏంటి జస్ట్ పాస్ మార్కుల కోసం కాదు కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎకడమిక్ ఇష్యూస్ లో కానీ లేకపోతే చదువుకునే దాంట్లో కానీ కాంపిటీషన్ లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే జీల్ ఏంటంటే నేను టాపర్ని నేను టాప్ పొజిషన్ లో ఉండాలి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకోవాలి అనేది వాళ్ళలో ఉన్నటువంటి ఆశ చాలా కోరికతో ఉంటారు వాళ్ళు చాలా ఆలోచనతో ఫ్యాషన్ కలిగి ఉంటారు ఆశ జిజ్ఞాస అంటారు చూడండి ఆశ కన్నా మితిమీర్ నాశ అంటారు చూడండి ఆ టైప్ దాన్ని శారీరకంగా శారీర స్వాభావికంగా దాన్ని చూస్తే అది వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు అతిశయపడతా ఉంటారు గర్వపడతూ ఉంటారు కానీ మన స్పిరిచువల్ లో ఆ హైట్స్ లో ఉండాలి అనే దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దీంట్లో కూడా ఏం చెప్తున్నారు అనంటే అయితే ప్రియుల అంత్యకాలం తమ భక్తిహీనమైన దురాశ చొప్పున అంత్యకాలం అందు జరిగేది ఏంటంటే భక్తిహీనత భక్తిహీనత అనంటే వాళ్ళలో భక్తి తెలియక కాదు చాలా మంది హాస్పిటల్కి వెళ్తే ఏంటమ్మా ఏం జరిగింది మీకు ఎందుకు డల్గా ఉన్నారు ఏంటి నర్సింగ్ ఉన్నారు ఏంటి అన్నది దేవునండి తెలియదండి అంటాడు టెస్ట్లన్నీ చూపించిన తర్వాత ఆ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఒంట్లో ఉండాల్సిన రక్తం ఎంత ఎంత శాతం ఉంది ఈ రక్తం తక్కువగా ఉండడం వల్ల మీకు ఇదిగో ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆకుకూరలు బాగా తినండి మంచిగా మీరు స్ట్రెంత్ తెచ్చుకోండి మంచి ఫ్రూట్స్ తినండి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి అని కొంత డాక్టర్ ఏ విధంగా సలహాలు ఇస్తాడో ఆ రక్తాన్ని అభివృద్ధి కోసం అది ఉంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టే అని ఏ విధంగా డాక్టర్ గైడెన్స్ ఇస్తాడో కౌన్సిలింగ్ ఇస్తాడో అదే రీతిగా అంటే అసలు పూర్తిగా మనిషిలో బ్లడ్ లేకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది ఇది కూడా అంతే బై బర్త్ దేవుడు ఇచ్చినటువంటి ఇన్బిల్ట్ అది లోపలే మనకి ఆ రక్తం ఉంటది. ఉంటుంది మనం తినే తిండి రక్తంగా మారుతుంది భక్తి కూడా అంతే భక్తి అనేది దేవుడు ఆయన ప్రణాళికలో ఉన్నాం కాబట్టి మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి మనం వచ్చాం ఆ ఉన్నదాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ భక్తిహీనత ఆ రక్తహీనత అవ్వకూడదు ఎందుకంటే రక్తహీనత లేకపోతే కొంతవరకు అనారోగ్యం పాలవుతాము ఏదో రకంగా ఇబ్బంది ఉండి లేకుండా ఉంటుంది కానీ భక్తిహీనత ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఇంకొకటికి మాదిరిగా ఉండలేము ఇంకొకటికి వెలుగులా ఉండలేము ఈ లోకానికి ఉప్పులాగాను ఉండలేము ఉప్పు నిస్సారం అయితే దేని చేత తొక్కబడుతుందో మన తెలుసు అది దేనికి ఉపయోగిస్తారో తెలుసు మనం దేవుడు ఒక వెలుగుగా ఉంచినప్పుడు మనం ఆ దాక్కుందాం ఎక్కడో మంచం కింద ఉందాం ఎక్కడో చీకటిలో ఎవరికి కనపడకోకుండా ఉందాం అనే ఆ తలంపులతో కాదు మనం దేవుడు వెలిగించినప్పుడు మనం అనేకులకి మార్గదర్శకగా అనేకులకి ఒక టార్చ్ బ్యారర్ లాట్ హౌస్ లాగా మనం ఉండాలి అది దేవుడు కోరుకుంటుంది మన దగ్గర నుంచి అలా ఉండాలి అనంటే మనం మాదిరి ఆ లైట్ హౌస్ ను చూసి ఎక్కడో సముద్రంలో లోపల వేటకు ఎక్కడో ఉన్నటువంటి నావలు లైట్ హౌస్ ను చూసి ఆ దిక్కున ప్రయాణిస్తూ ఉంటుంది ఇది మాదిరి చూచిక ఒక గుర్తు మనం దీనివైపు వెళ్ళాలి అనేకులకి అన్యులకి దేవుని ప్రేమ తెలిని వారికి ఈ చిట్ట చివరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఆ పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి మనలో భక్తిహీనత అనేది ఏ మాత్రం ఉండడానికి వీలు దేవుడు చాలా విషయాలు మనకి బయలుపరిచేవాడు ఎందుకంటే ముఖ్యంగా మత్స్య స్వార్త ఇరవై అధ్యాయం మొత్తం అదే ఉంటుంది అనేకసార్లు దాన్ని ధ్యానిస్తూ ఉంటాం దాంట్లో ముఖ్యమైన మాట ఏంటి అనంటే ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడే దినాలివి ఈ విషయాన్ని చెప్పినా కూడా తెలిసి తెలిసి మనం తప్పిపోతామా తెలిసి తెలిసి ఆ విధంగా తయారైపోతామా లేదు అవటానికి వీళ్ళే సో మనకు వాక్యము తెలుసు పాటలు తెలుసు ప్రార్థన తెలుసు ఇంకా ఎక్కడ తప్పిపోతున్నాం ఏ విషయంలో దేవునికి దూరం చూడండి మత్స్వార్థర్మే ఐదో అధ్యాయం ఆ దాంట్లో చూస్తే ఆ బుద్ధి బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళకి తెలుసు వాక్యం తెలుసు వాళ్ళు ప్రవచించిన వాళ్ళు ప్రార్థన చేసిన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు దేవుని రాక కోసం ఎదురు చూసే ఒక పది మందిలో వీళ్ళకూ గ్రూప్ వీళ్ళ ఒక గుంపు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఎదురు చూసే కూడా పర్ఫెక్ట్ గా ఉంది కానీ ఒక్క చిన్న పొరపాటు వల్ల ఒక్క చిన్న మిస్టేక్ వల్ల పెళ్లి ఇచ్చాడు తలుపులు వేయబడ్డాయి వీళ్ళు బయట అరుస్తా ఉన్నారు తలుపులు దిమని రో రోదిస్తా ఉన్నారు వేదన పడతా ఉన్నారు ఏమైనా ఛాన్స్ ఉందా వీళ్ళలో ఏమైనా లోపం ఉందా కాబట్టి అంత్యకాల ముందు అపాయకరమైనటువంటి ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి మనం ఆ విధంగా కొనకకుండా ఆ విధంగా నిద్రించకుండా ఆ విధంగా పొరపాటున పాపంలో జారిపోకుండా పొరపాటున భక్తిని తక్కువ చేసుకోవడం వల్ల దేవుడు మనల్ని కూడా విసర్జిస్తాడేమో దేవుడు మనల్ని కూడా బయటికి నెట్టివేస్తాడేమో నేను ఇంత భక్తి చేసి ఇంత కాలం దేవుని దగ్గర ఉండి ఇంత వాక్యం తెలుసుకొని నేను చేయగలిగింది ఏంటి ఈరోజు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవంగా ఈ ప్రేయర్ మీటింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అనంటే కోవిడ్ స్టార్ట్ అయిన టైంలో కోవిడ్ స్టార్ట్ అయిన టైంలో వర్షిప్ చేయడానికి అవకాశం లేదు ఆరాధనా క్రమం జరగడానికి వీల్ లేదు ఎవరికి కోవిడ్ వచ్చిందో ఏవో తెలియదు విపరీతమైనటువంటి రోమర్ స్టార్ట్ అయినాయి కొంతమంది ముస్లిమ్స్ అందరూ కలిసి ఆ మసీద్కి వెళ్ళడం వల్ల ఇది ఇంకా ఎక్కువ అవుతుందని క్రిస్టియన్స్ అందరూ ప్రార్థనలో గుమ్మి వల్ల ఎక్కువైందని ఆల్రెడీ దేవస్థానాలు హిందూ దేవస్థానాలన్నీ క్లోజ్ చేశారని ఇవి మాత్రమే రన్ అవుతున్నాయని వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుందని రోమర్స్ రావడం వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రార్థించే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం కాబట్టి ఒక టీంగా మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు రక్షించడానికి మనల్ని మన కుటుంబాలని దేవుని ఏర్పాట్లో ఉన్న రక్షించడానికి ఈ కోవిడ్ గురించి కోవిడ్ సిచ్యువేషన్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి శానిటైరీ శానిటై శానిటరీ గురించి నర్సుల గురించి డాక్టర్ల గురించి పోలీస్ వ్యవస్థ గురించి రక్షణ లేని వారి గురించి శర ఆ శరణార్థులు ఎవరైతే ఆ ఎక్కడెక్కడికో దూరాన్ని వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు మధ్యలో లాక్డౌన్ వల్ల ఆగిపోయి తిండి తిప్పలు లేకుండా తెచ్చుకున్న డబ్బులు ఆగిపోయి వాళ్ళని ఎక్కడా పండుకోనియకుండా రకరకాల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి తర్వాత ఈ స్ట్రీట్స్ మీద పండుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎట్లా దారుణంగా ఉన్నాయి వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలని ప్రతిదిన మొదలు పెట్టాం ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి అయితే ప్రార్థించాము కొంతకాలం దీన్ని నెట్టుకుంటా వచ్చాం తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ రోజుకి మీరు కంటిన్యూ చేస్తున్నారు ఆ రోజు పరిస్థితిని బట్టి దాన్ని ఈ ఈ ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అది తర్వాత హండ్రెడ్ డేస్ అయింది వన్ ఫిఫ్టీ అయింది ఆ టైంకి వచ్చేప్పటికీ కంప్లీట్ గా మా టీం అందరూ ఎవరైతే స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇది రవి బ్రదరు సారు తర్వాత మీరు మిగిలిన కేవీపీఎం టీం వాళ్ళందరూ ఈ రకంగా దీన్ని కొనసాగించడం సంతోషం తర్వాత కొనసాగించడమే కాదు కానీ మంచిగా చర్చి కట్టుకోవడానికి చర్చి ఓపెన్ చేసుకోవడానికి మీరు అందరూ సేవకులుగా తయారవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు ఆ విధంగా మీరందరూ ముందుకు వెళ్తా ఉన్నది ఇంకా ఇంకేం చేయాలి మన భక్తిని కాపాడుకునే విషయంలో ఇంకా కొంతమందిని తయారు చేసే విషయంలో ఎందుకంటే దీంట్లోనే ఏం చెప్తుందనంటే యోధ పత్రిక అధ్యాయంలోనే ఏం చెప్తున్నాడంటే చూడండి ఇరవై మాట అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము మొప్పుకొనక దానిని మూల భాషలో శరీరం వలన డాగు పడ పడిన భయంతో కొందరిని కరుణించండి చూడండి మనం అందరం ఇప్పుడు దీనికోసం ఏంటంటే ఈ రోజు ఏదో చర్చిని కన్స్ట్రక్షన్ చేసుకున్నాం చక్కగా దాంట్లో వర్షిప్ చేసుకుంటున్నాం అనేది కాదు కానీ ఆ లెవెల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా మంది తెలియదు మనకు తెలిసింది దేవుడు ఆ డోర్స్ ఓపెన్ చేశారు ఆ మార్గాన్ని ఓపెన్ చేశారు ఆ విషయాలన్నీ దేవుడు మనకు బయలుపరిచాడు కాబట్టి మన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే చర్చి కన్నా కూడా కొంచెం ముందుకు వెళ్ళి అనేకుల్ని దేవునించేందుకు అగ్నిలోంచి ఒక లాగినట్టు అగ్నిలో నుంచి ఒక లాగినట్టు పాపం పడిపోకుండా వాడు రేపు చనిపోతే దేవుడిని తెలుసుకోకుండా ఎరక్కోకుండా వాడు బ్రతికున్నంగా దేవుడు తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి హింసలు అవన్నీ దేవుని ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి దాన్ని కాదనడానికి కూడా మన దగ్గర అర్హత లేదు ఇంకోటి అది పాగుతుందో తెలియదు వరకు ఫస్ట్ సిరియాలో జరిగింది సిరియా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు మన దగ్గరకు రాలేదనుకున్నాము ఈ రోజు మన దేశంలోకి వచ్చింది మన దేశంలో వచ్చినటువంటి ఈ శ్రమలు వెంటనే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇంకో స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ మీరు చూడండి ఒరిస్సాలో కానివ్వండి ఛత్తీస్గఢ్ లో కానివ్వండి యూపీలో కానివ్వండి ఆ విధంగా ఇది ఈ శ్రమలనేవి వెళుతూనే ఉన్నాయి మనం కూడా ఏంటంటే శ్రమల మార్గం నుంచి మనం ఎదుర్కొంటా పోవాల్సిందే మీరు ఆ ఈ పాపాన్ని జయించతము కారునంతగా మీరు ప్రవేశపడలేదంటాడు దేవుడు వాళ్ళు ఆ శ్రమంలో కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు ఆ శ్రమంలో కూడా వాళ్ళు రోడ్ల పక్కన నుంచొని ప్రార్థనలు చేస్తూ ఆ శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్టట్లేదు హతసాక్షులుగా అవడానికి దేవుడు వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు శ్రమల మార్గం గుండా రావాల్సిందే ప్రతి వాడు సిల్వను శిల్వను మోసుకోవాల్సిందే కష్టంలోంచి చెల్లాల్సిందే ఆ పరిస్థితి రేపు మన ప్రాంతానికి వస్తే లేటెస్ట్ గా ఇంకొక న్యూస్ ఏంటంటే హైదరాబాద్ వరకు యూనియన్ టెరిటరీ కనుక చేస్తే లార్జెస్ట్ ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవచ్చు తర్వాత నిదానంగా బీజేపీ దీంట్లోకి రావచ్చు పార్టీలన్నీ దీంట్లోకి రావచ్చు హైదరాబాద్ రావచ్చు వస్తే అక్కడి నుంచి మెల్లిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీ ఆ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్ అంట తెలిసినటువంటి ఒక బ్రదర్ నాతో చెప్పారు ఈరోజు ఈ ఆలోచన కూడా ఉందంట వాళ్ళ దగ్గర ఒకవేళ ఆ ఆలోచన ఇంప్లిమెంట్ అయిందనుకోండి రే మన పరిస్థితి కూడా అంతే సో ఇలాంటి కడవరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం అంతా తెలుసు మనకి ఇప్పుడు ఏంటంటే దిద్దుబాటు కాలం ఇంకేమైనా పొరపాటు ఉందా ఇంకేమైనా మనలో ఇంకేమైనా లోపం ఉందా ఇంకా మనం ఏం చేయాలి ఏం చేయాలి మనం ఇప్పటి వరకు ఒక మంచి ఒక నెంబర్తో మనం ఒక సమూహంగా ఒక సహవాసంలో ఉండి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సహవాసం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక టీంను తయారు చేయాలి టీంను తయారు చేయాలంటే నువ్వు స్వార్థ చెప్పాలి స్వార్థ చెప్పాలి అనంటే ఖచ్చితంగా మనకి ప్రార్థన ఎక్కువసేపు ప్రార్థనలో మనం గణపాలి ఈ శోధనను ఎదిరించాలి అనంటే ప్రార్థనలో మనం గణపాలి శోధనలోకి మీరు ప్రవేశించకుండా ఉన్నట్లు మెరుక్కువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పబడినటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనతో కూడుకున్నటువంటి ప్రార్థన సహవా ఉన్నటువంటి శ్వాత పరిచర్య ఆగదు కాబట్టి ప్రార్థన చేయాలి బాగా బలంగా ప్రార్థన చేయగలిగి అక్కడి నుంచి కొంతమందిని మనం ఇప్పుడు ఇంతకుముందులాగా బహిరంగంగా చెప్పేటువంటి పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ చెప్పడానికి అవకాశం లేదు బహిరంగంగా వెళ్ళి సువార్థను ప్రకటించడానికి అవకాశం లేదు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డోర్ టు డోరు లేదంటే పర్సన్ టు పర్సన్ ఎవరన్నా కనిపించినప్పుడు అయ్యా దేవుడు నమ్ముకోండి దేవుడు నీ పాపాల కోసం సిలువులో రేలాడబడ్డాడు ఆయన చంపబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇదిను నువ్వు నమ్మితే నీకు కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళతో చెప్పాలి ఇంకా ఇంక ఎక్కడ ఉంది అవకాశం ఎక్కడుంది మన వాక్యం తెలుసు ప్రార్థనలు తెలుసు పాటలు తెలుసు మంచి గిఫ్ట్స్ ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం ఉపయోగించాలి ఇప్పటి మనం మాత్రమే చెప్పుకుంటున్నాం ఇప్పటి మనలో మనమే చేసుకుంటున్నాం ఇప్పటి వరకు మన టీంలోనే ఉన్నాం సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం ముందు బయటికి వెళ్తే ఇంకా మంచిది చూండి హాస్పిటల్స్ కి వెళ్ళాలి చావు బతుకుల్లో ఆఖరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనీసం వాళ్ళ పాపాలు ఇప్పించి ఇచ్చేస్తే కొంతమందిని మనం ఆ విధంగా రప్పించొచ్చు కొంతమంది వీధుల్లో ఉన్నారు వాళ్ళ కోసం మనం వెళ్ళి స్వార్థం చెప్పాలి కొంతమంది బాధల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పాలి కొంతమంది అన్ని రకాల వ్యసనాలు కలవాటు పడిపోయి కుటుంబాన్ని పాడు చేసుకొని సూసైడ్కి వెళ్ళే పరిస్థితికి వెళ్ళారు వాళ్ళకి చెప్పాలి కొన్ని కాలేజెస్కి స్కూల్కి వెళ్ళి అక్కడ ఆ యూత్ ని వాళ్ళని దేవుని సందికి రప్పించాలి యూత్ రిట్రీట్స్ పెట్టుకోవాలి వాళ్ళని వాళ్ళ కొంతమందికి వాక్యం చెప్పాలి అట్లా ఎవరికి ఇచ్చినటువంటి భారం వాళ్ళని పట్టుకొని ఒక్కళ్ళే ఇవన్నీ పనులు చేయలేకపోవచ్చు సో ఈ టీంలో ఈ వర్క్ ని మనం షేర్ చేసుకొని కొంతమందికి ఇంకెక్కడ ఉంది స్కోప్ ఉంది వాక్యం చెప్పడానికి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉత్త హస్తాలతో మనం వెళ్ళలేం దేవుని దగ్గరికి వ్యక్త హస్తాలతో వెళ్ళలేం కాబట్టి ఈ కడవర కాలంలో మనం జమ చేసుకోవాలి మన పంటను కోసేవారిలాగా ఉండాలి కూర్చుకోవాలి సమకూర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ తెలిసి వీటన్నిటిని తెలిసినటువంటి మనకు దేవుడు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చాడో వాటన్నిటిని ఒక ఆయుధంగా మలుచుకొని దాని ద్వారా దేవుని దగ్గర కొన్ని తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి చూడండి పేతులు రాసిన రెండవ పత్రిక పేతు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి చూద్దాం ప్రియులరా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వ మందు పలకబడిన మాటలను ప్రభు రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను నిర్మలమైనటువంటి మీ మనసును రేపుచున్నాను అంత్య దినముల్లో అప వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకును చూడండి స్వకీయ దురా దురాశలు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అనంటే ముఖ్యంగా క్రిస్టియన్స్ లో కూడా చాలా చోట్ల మీరు చూడండి చర్చిస్ పెరుగుతున్నాయి చాలా చోట్ల చర్చిలు పెరుగుతున్నాయి వీధి కో పది చర్చి పెరుగుతుంది ఇరవై చర్చి పెరుగుతుంది కానీ విశ్వాసులు ఎవరండి ఏం జరగాలి అనంటే ఫస్ట్ ఆత్మల కోసం భారం కలగాలి నాలుగు ఆత్మలను మనం రక్షించాలి మనం పౌలు అన్నట్టు మిమ్మల్ని నేను స్వార్థ ద్వారా కన్నాను అంటాడు స్వార్థ ప్రకటించి కన్నాను ముందు కట్టి ముందు కొంతమందిని మనం దేవుని చెంత నడిపించి కూడుకోవడానికి ఒక స్థలం కావాలి కాబట్టి ఆ తర్వాత చర్చి కరెక్ట చేయాలి అట్లా జరగట్లా ఏం జరుగుతుంది అనంటే ముందుగానే చర్చిలు కడుతున్నారు ఆ చర్చి నిండడానికి ఇప్పుడు రకరకాల స్ట్రాటజీస్ని వాడి ఆ చర్చిని నింపుతున్నారు ఎక్కడ నింపుతున్నారంటే ఆ పక్క చర్చిలో వాళ్ళు ఆ పక్క చర్చిలో వాళ్ళు ఆ పక్క చర్చిలో నుంచి ఒక ఇద్దరిని ఇక్కడి నుంచి ఒక ఇద్దరిని ఇక్కడి నుంచి ఒక ఇద్దరిని తీసుకొని ఈ చర్చిలో పది మంది మెంబర్స్ కనిపించేటట్టు రన్ చేసుకుంటున్నారు కానీ అన్యులు ఎవరు రావట్లేదు దేవుళ్ళు అంటే వాళ్ళు ఎవరు రావట్లేదు సో ఇక్కడ ఏమంటున్నాడంటే చూస్తే తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఏంటి అంటే స్వకీయ దురాశ దేవుని దేవుని ఆశ కాదు దేవుని ఆశ ఏంటంటే ఆయన రే చేతులు చాపి లోబడని ప్రజల వైపు చూసి ఆయన చేతులు దాచి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు వారి హృదయాల బయట నుంచి తడుతూ ఉన్నాడు తలుపు తీయండి నా స్వరం వినండి అని కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిస్ట్ అది జరగట్లేదు ఆయన ఆయన వాంచి ఆయన కోరిక అది దాన్ని నెరవేర్చట్లేదు అది మనం నెరవేర్చవలసిన వాడు ఎవరు మనమే కానీ మన ద్వారా అది నెరవేర్చబట్టలేదు కానీ ఇదిగోండి సో ఏంటంటే ఏదో ఒక రకంగా ఓ చర్చిని కట్టడం ఆ చర్చిని ఉన్న క్రిస్టియన్స్ ని తీసుకొని రావటం కానీ కొత్తగా వెళ్ళి వేరే ప్రాంతంలో జనాలను తీసుకొచ్చే పరిస్థితిలో ఈరోజు లేదు తర్వాత ఎలయానగా పూర్వము పూర్వము నుండి ఆకాశము నిండెననియు నీళ్ళు నీళ్ళలో ఆకాశము ఉండెననియు నీళ్ళలో నుండి నుండియు నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతరు చూడండి ఆ ఇదేంటి అనంటే పూర్వం మందు ఒక ఆధికారణంలో చొప్పుబడినటువంటి మాట ఆకాశం ఉండను నీళ్లు అవన్నీ కూడా ఆయన స్వరము ద్వారా ఆయన మాట ద్వారా ఆయన వాక్ ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించబడింది అనే విషయాన్ని మర్చిపోతారు ఇదే విషయాన్ని కొత్త నిబంధనకు వచ్చేవాటికి మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నానంటే ఇదిగోండి ఈ బేసిక్ ఓడ్స్ ఈ ఎప్పుడైతే ఈ మాట పునాది అయినటువంటి మాట ఏదైతే ఉందో పునాది ఏదైతే ఆదరించి ఉందో వాటన్నిటినీ మర్చిపోతారు అంటే భక్తిహీనతకి ఇది ఒక కారణం ఎందుకంటే సరైనటువంటి ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ నీల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు వరకు అగ్ని కొరకు నిల్వ దేవ అదే వాక్యము వలన ప్రభువు అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే అయితే ఇప్పుడు ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరిగించే దినం వరకు అగ్ని కొరకు నిల్వ అదే వాక్యమును భద్రం చేయబడి ఉన్నవి ఆ రోజు వాక్యము దేనికోసం వచ్చిందంటే సృష్టిని సృష్టించడానికి ఒక మేలుకరమైనది మనుషులకు జరిగించడానికి ఈ లోకానికి జరిగించడానికి దేవునికి గొప్ప ప్రణాళిక అయి ఉంది ఆ ప్రణాళిక దేని ద్వారా జరిగింపబడిందంటే నోటి ద్వారా ఆయన నోటి ద్వారా అయితే ఇప్పుడు ఇది భక్తిహీనుల తీర్పు కోసం నాశనం జరిగే దినం నాశనకరమైనటువంటి అంటే భూమి ఈ యుగం సమాప్తం అయ్యేంత మళ్ళీ అదే మాట దాచిపెట్టబడిందంట ఆ రోజు కలమంటే కలిగింది అదే వాకు ఈరోజు పాడైపోనుగాక నశించిపోను కాక అనే అవధ కాబట్టి ఆయన వాక్కులో అంత శక్తి ఉంది కదా పాత నిబంధన కాలంలో సృష్టి అంతా కూడా ఆ విధంగా నోటి వాకుతో జరిగింది నూతన నిబంధనకు వచ్చేపాటికి పాడైపోయినటువంటి మనిషి జీవితాన్ని పాపకరమైనటువంటి మనిషి జీవితాన్ని సమాధి చేపడిన చనిపోయినటువంటి మనిషి జీవితాన్ని మృతమైనటువంటి ఈ మనిషి జీవితాన్ని దేవుడు తన వాక్కుతో తన నోటి మాటతో మళ్ళా తిరిగి జీవింపజేశాడు ఆయన కలుగును ఆయన నువ్వు శుద్ధుడు కమ్ము అని అంటే శుద్ధుడు అయిపోయాడు నీ విశ్వాసం నీవు స్వస్థపరచబడి పరుచును కాకనంటే స్వస్థపరచబడింది లాజురు రా బయటికి రాని అంటే చనిపోయినటువంటి వ్యక్తి బయటికి రాగలిగే ఆయన నోటి ద్వారానే మళ్ళా తిరిగి పునర్జీవం కలిగింది ఎండిపోయినటువంటి ఎముకలు మళ్ళా జీవాన్ని పొందుకున్నాయి కుళ్ళిపోయినటువంటి శరీరాలు మళ్ళీ జీవాన్ని పొందుకున్నాయి అంగవైకలి ఉన్నటువంటి జీవితాలు దేవుని నామంలో అయిన వాక్ ద్వారా వాళ్ళు మళ్ళా తిరిగి పొందుకోగలిగారు రేపు దినాన ఆయన నోటితో ఒకవేళ ఈ భక్తిహీనల విషయంలో ఆయన మళ్ళా ఇంకొక మాట ఆయన కోసం భద్రపరచబడి అంటే మనం ఏదో ఉన్నాము అని కాదు కానీ అలాంటి కూడా భక్తిహీనతలో ఉన్న కూడా కాపాడాల్సిన బాధ్యత మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది నేను భక్తితో ఉన్నాను కదా చాలులే నా కుటుంబం భక్తితో ఉంది కదా చాలులే మా టీం అంతా ఈ కేవీపీఎం టీం భక్తితో ఉన్నాం మంచి వాక్యాలు తెలుసుకుని ఉన్నాం కాదు ఈ భారం ఏంటి అనంటే ఎవరైతే మతపరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తా ఉన్నారో మిగిలిన గుంపులు ఏవైతే ఉన్నాయో వారిని కూడా రక్షించాల్సిన బాధ్యత మన మీద ఎందుకంటే వేరే మందు కూడా ఈ మందులో కలవాలి అనంటే కలిపేవాళ్ళు ఎవరు కలిసే విధానాలను తీసుకొచ్చేది ఎవరు ఏ విధంగా ఆ మంద ఈ మందులో కలవాలి ఈ మంద మొత్తం ఒకటిగా ఏ విధంగా ఉండాలి అని మంచిగా ఉన్న మంద ఆ బయటన్న మందని వీళ్ళ మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా ప్రేమ ద్వారా జయించేవాళ్ళలాగా ఉండాలి కాబట్టి ఆ తలంతు దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఈ బాధ్యతను తీసుకోవాలి సరిచేయాలి వాళ్ళని పాడైపోయినటువంటి వాడిని దేవుడు ఆ రోజు ఏ విధంగా జీ పాడైపోయిన జీవితాలను దేవుడు బ్రతికించాడో ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాడో ఏ విధంగా మృతమైనటువంటి శరీరాలను దేవుడు నిర్జీమైనటువంటి వాటిని జీవాన్ని దాంట్లో ఉంచాడో అదే విషయంలో మనం కూడా ఆయన పోలిము నడుచుకున్న మనం కూడా ఇవన్నీ చేయాలి ఆయన చేసిన ఏమేం పనులైతే చేశాడో అవన్నీ మనం చేయాలి ముఖ్యంగా భక్తిహీనత ఎక్కడైతే భక్తి పడిపోతుందో ఎక్కడైతే విశ్వాసం కోలిపోతున్నారో దేవుడి విషయాన్ని మరు బయలుపరిచాడు దేవుడి విషయాన్ని తెలియజేశాడు వాక్యం ద్వారా మనం విన్నాము అనేది అనంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాల్లో తప్పిపోతున్న వాడిని కాపాడే బాధ్యత మనకి ఇచ్చేయడానికి జ్ఞాపకం చేసుకోవాలి నేను తప్పిపోకుండా ఉండుతున్నాను అని అనుకోవటం కాదు కానీ మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఎదుటివాడిని కాపాడాలి ఆ విషయాలను ఇక్కడ తెలియపరుస్తా తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతిహి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము గుర్తుంచి చూద్దాం అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల దయ్యముల బోలయందును లక్ష్యమించి విశ్వాస భ్రష్లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది చూడండి దేవుని ప్రణాళికలో ఎవరు నష్టపోవటం కానీ నశించిపోవటం కానీ ఆయన చిత్తంలో లేనప్పుడు వీళ్ళెందుకు నశించాలి వీరెందుకు పాడైపోవాలి వీరిని మనం కాపాడలేమా సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేమా కాబట్టి అయితే కడవర దినాల్లో చిట్ట దినాల్లో ఇవన్నీ జాగ్రత్తలు దేవుడు మనకు హెచ్చరికగా ఉంచాడు చిట్ట చివరిలో విధంగా ఉంటే మనం వీటి నుంచి ఏ విధంగా దూరపరచబడాలి దూరపరు పరచబడి ఎవడైతే దీంట్లో చిక్కుకొని పోయాడో ఎవరైతే ఈ విషయాలయంలో ఉన్నారో వారిని కూడా మనం కాపాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే హెచ్చరించేవాడు హెచ్చరించుట్లో బోధించేవాడు బోధించుట్లో ఎవరి పని దేవుడు వారికి ఇచ్చారు ఎవరి పని వారికి ఇచ్చారు నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు హెచ్చరించేది ఆశీర్వచనాలకు దూరంగా ఉంటుందా అంటే అట్లానే కాదు కానీ హెచ్చరించడం సరి దేవుడు ఆ తలం తెచ్చాడు ఆ ప్రణాళికలో ఉన్న వారందరూ ఈ టీంలో ఉన్నారు సో దీన్ని ఇప్పటి వరకు విన్నాము ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధ ఎందును లక్ష్యము విశ్వాస భద్రని చెప్పుచున్నది ఆ అబద్ధికులు ఓతా వేయబడిన వివాహమును నిషేధించు సత్యమై అనుభవ జ్ఞానము సత్యమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివేయవల్లని చెప్పు చూడండి ఆహారం విషయంలో భోజన విషయంలో వాళ్ళు వాటిని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో నేను మా పిల్లని సమర్పించుకున్నాను సేవకు సమర్పించుకున్నాను మా పిల్లలను కూడా సమర్పించుకున్నాను నా ఇద్దరు బిడ్డలు ఇద్దరికి కూడా వివాహాలు చేయట్లేదు వాళ్ళని సమర్పించుకున్నాను వాళ్ళ ఇష్టం అన్ని అంటే నాకప్పుడు డౌట్ వచ్చింది దేవుడు ఒంటరిగా ఉండడం నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కదా అని కదా మరి ఆ సహకారిగా స్త్రీని సృష్టించారు మరి ఈ సృష్టికి విరుద్ధంగా మీరు ఆ భూమి మీరు ఫలించి ఈ భూమిని నిండి ఉండ చెప్పాడు దేవుడు ఈరోజు మరి వీళ్ళు వివాహాన్ని చేసుకోకుండా ఉంటే అది దేవ చిత్తమా కాదా అని అడిగినప్పుడు అనుకున్నప్పుడు దీని మీద ఒకటి రెండు సార్లు సార్తో డిస్కషన్ చేసినప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించినట్టు నా బాగా గుర్తు వివాహాన్ని నిషేధించడం అద్ది తినకూడదు ఇది తినకూడదు అని ఈ కొన్ని విషయాల్లో వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని చేసేటువంటి ఇది ఖచ్చితంగా చెప్పబడుతుంది దీంట్లో అబద్ధ బోధ దీన్ని మనం వ్యతిరేకించగలమా నిలదీయగలమా చెప్పగలమా ఎందుకంటే వాళ్ళు ఏదైతే విన్నారో ఏదైతే ఆ సహవాసంలో ఉన్నారో అది తప్పు అది సరైన మార్గం కాదు అని తెలియ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మనకే ఉంది ఇది ఏ విధంగా వస్తుందంటే వారికి మనకి ఒకటే ప్రామాణికం బైబులే ప్రామాణికం వేరే వ్యక్తి కాదు వేరే ఇంకేది కాదు ఇంక వేరే ఏ డైనామినేషను కాదు కొంతమంది పరిశుద్ధాత్మ నమ్మరు ఈ విషయాన్ని ఆ రోజు నుంచే ఉంది భూమి ఈ బైబుల్ పుట్టినప్పుడు దగ్గర నుంచే ఉంది బాప్తీస్ విచ్ఛు వ్యవహో కాలంలో ఆయన మతీస్ వార్త స్టార్టింగ్ లోనే అక్కడ ఉంటుంది పరిశుద్ధాత్ముడు అపోస్తుల కార్యంలో అనుకుంటాను పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకు తెలియదంట ఎవరికి శాస్త్రులకి పరిచయులకి అప్పుడు బాప్తీస్ని తీసుకోవటం మొదలుపెట్టారు అయ్యా మరి ఇప్పటి మీరు ఏం బాప్తీస్ని తీసుకున్నారు అనంటే మోసే చెప్పిన దాని ప్రకారమేనండి అప్పుడు ఏసు క్రీస్తు నామంలో బాప్తీస్ని తీసుకోవటం మొదలుపెట్టారు ఇవాళ కొంతమంది యేసు ప్రభుని నమ్మట్లేదు వాళ్ళు సాక్షులుగా వచ్చారు వాళ్ళు యహో తండ్రినే నమ్ముతూ ఉంటున్నారు ఇట్లా కొంత కన్ఫ్యూజ్ అనేటువంటి బోధకి గురి అవటం రకరకాల ఆ విధమైనటువంటి జ్ఞానంతో తీసుకొని రావటం ఆ రకమైనటువంటి బోధను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం చెప్పటం ఇట్లాంటి ఉన్నప్పుడు సరైన మార్గంలో సన్మార్గంలో ఉంచగలుగుతుంది ఏంటి అంటే వాళ్ళనైనా మనల్ని బైబిలే ఆధారం బైబిలే ప్రామాణికం ఇక్కడ ఆ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు ఏమంటే అయితే కడవరి దినమంలో కొందరు అబుద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచులు ఆత్మయందు దేయముల బోధయందును లక్షముంచి ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటచల్లగా చెప్తుంది ఆ బుద్ధికులు వాతావేయబడిన మనస్సాక్షి వివాహమును నిషేధించు సత్యమై సత్య అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివే వాళ్ళనని చెప్పు దేవుడు సృష్టి సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకోనని ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు చూడండి ప్రతి విషయం ఇది సహజంగా అందరూ ప్రార్థన చేసుకుంటారు భోజనానికి ముందు ఏమైనా ప్రార్థన చేస్తారు మనం గమనిస్తే ఎవరినైనా అయ్యా కొంచెం భోజనాలు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ కూడుకున్నప్పుడు ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వండి అని ఇది చేస్తారు కానీ దాన్ని పవిత్రపరచండి అని ఈ మాటను వాడతూ చాలా మంది దగ్గర అర్థది భోజనం చేసే విషయంలోనైనా బయట ఎక్కడన్నా ఒక సీల్ వాటర్ బాటిల్ తీసుకుంటాం అది ఏ రకంగా చేశాడో తెలియదు ఏ విధంగా ఎక్కడ చేశాడో తెలియదు దాన్ని ప్రార్థించుకొని తాగమా అది అవసరం లేదా బయటికి టీ తాగుతారు టీ తీసుకునేటప్పుడు ప్రతి మనం చేసుకోవద్దా ప్రేర్ చేసుకొని తీసేసుకోవద్దా ఎందుకంటే ఈ ఆహార విషయంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ కూడా పొల్యూట్ అయిపోయింది మీరు టీ తాగినా మంచినీళ్ళు తాగినా ఎక్కడైనా షాప్కి వెళ్ళి పప్పు తెచ్చుకున్నా ఉప్పు తెచ్చుకున్నా అది ఏ విధంగా ఏంటంటే దేయాలకు సమర్పించిందే నువ్వు ప్రార్థన చేసుకోకుండా తింటే అది అపవిత్రతే ప్రార్థన చేసుకొని తింటే ఏదైనా కూడా పరిశుద్ధ పరచబడుతుంది ఎందుకంటే అది ఎట్లాంటిదైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఈ పరిశుద్ధ దాంట్లో ఉంటుంది ఎందుకనంటే టీ కొట్టుడైనా ఈ గ్రాసరీస్ కొట్లైనా ఎవరైనా ఫస్ట్ ఉదయాన్నే రాగానే వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే దూపం ఒక రెండు కడ్డీలు ముట్టిస్తాడు కొట్టంతా దిప్తాడు గల్లా దిప్తాడు తిప్పి దండం పెట్టుకొని అప్పుడు కొట్లు వ్యాపారం మొదలు వెళ్ళబోయేటప్పుడు ఏం చేస్తాడు మొత్తం క్లోజ్ చేసి ఒక కొబ్బరికాయ తీసుకొని దాని మీద చిన్న ఒక హారత్ కర్పూరం పెట్టుకొని దాంతో దానికి చుట్టూతో తిప్పి తిప్పి తిప్పి దాన్ని కొట్టేసి వెళ్ళిపోతాడు ఉదయం అది సాయంత్రం విధి ఇది రెగ్యులర్ గా జరిగే తంతు ఇది ఎవరికి సమర్పించినట్టు దాన్ని తెచ్చుకొని మనమేం చేస్తున్నాం సో ఏది ఇంట్లో తెచ్చుకున్నా ఏది తింటున్నా ఏది తాగుతున్నా ప్రార్థన చేసుకోవాలి ముఖ్యంగా దాన్ని పరిశుద్ధపరచబడ పరిశుద్ధపరచబడే విధంగా ప్రార్థన ఉండాలి అయ్యా దీన్ని పరిశుద్ధపరచుని నామం అని ప్రార్థన చేసుకోవాలి ఏ కొత్త వస్తువు వచ్చినా ఏది వచ్చినా ఆ విషయాన్ని బైబిల్లో చెప్తున్నాడు ఇవే ఈ మాటను తిమోతి రాసిన రెండవ పత్రికలో కూడా నాలుగవ నాలుగవ అధ్యాయం చూద్దాం తిమోతిలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఫోటో విషయం జీవితం చదువుకున్నాం అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము ఏలై అనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష వెంకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల దాని శక్తిని ఆశ్రయించు వారిన ఇందులో ఇట్టి వారికి ఇము కూడా వై చూడండి ఎంత మంచి రీసెర్చ్ చేసి పౌల్ గారు ఈ విషయాలు మనం చెప్తున్నాడు ఆ రోజుల్లోనే ఇట్లాంటి ఉండుంటారు లేదంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు అని అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చబడుతుంది అందుకే మొట్టమొదటి మాట ఏమంటే తెలుసా అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొను ఇది ఒక సూచన సో ఈ కడవ కాలంలో ఇది ఒక సూచన దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ గుణగణం మనలో కానీ మన సహవాసంలో కానీ మన మనం వెళ్ళే చర్చిల్లో కానీ మనం ఉన్న ప్రాంతంలో కానీ వీటిలో ఒక్క గుణగణం కూడా లేకుండా మనం చూసుకోవాలి ఫస్ట్ మనలో ఉండకూడదు నెక్స్ట్ సహవాసంలో ఉండకూడదు తర్వాత మనం వెళ్ళే ఏ ప్రాంతంలో కూడా ఈ గుణగణాలు ఉండకూడదు ఆ విధంగా మనం ప్రార్థించాలి ఆ విధంగా మనం కొంత మరి వాక్యరూపకంగా చూపించి మనం కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి చేసి వీటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు ఏ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదు ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక విషయంలో తప్పిపోతే అన్నిట్లో తప్పిపోయినట్టే సో ఇది చెక్ లిస్ట్ పెట్టుకొని ఇదిగో ఈ గుణగణం నాలో ఉందా లేదు ఈ గుణగణం ఉందా ఈ గుణగణం ఉందా లేదు ఇట్లా ప్రతిదీ మనం చెక్లిస్ట్ చేసుకుంటే చెక్లిస్ట్ లాగా పెట్టుకుంటే ఏదైతే మనకి దేవునికి ఆయాస్కరమైంది మనలో విడిచిపెట్టకూడదు ఏదన్నా పొరపాటున విడిచిపెట్టవలసింది ఏదన్నా పొరపాటున మనలో ఉంటే దాన్ని విడిచిపెట్టేవాళ్ళగా ఉండాలి దేవుడు అటు హృదయాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ ఆఖరి రోజుల్లో ఇదిగోండి ఈ లక్షణాలన్నీ వస్తాయి ఈ ఆల్రెడీ ఉన్నాయి ఈ రోజుల్లో ఆ ప్రాక్టికల్ గా అందరం ఈ విషయాల్లో ఫేస్ చేస్తున్న వాళ్ళమే ఎందుకంటే మన దగ్గర నుంచి మేలు పొంది ఖచ్చితంగా మేలు ఎవరైతే పొందుతాడో వాడు మన కీడు తలపెట్టే పరిస్థితులు ఉన్నాయి తర్వాత మనల్ని సాకుగా పెట్టుకొని లేకపోతే అడ్డుగా పెట్టుకొని మనం తొక్కేసి పైకి వెళ్ళే ఉంటారు మనం వర్క్ చేసే ప్రాంతంలో కానీ ముఖ్యంగా ఎట్లాంటి పరకు వర్క్ చేసే ప్రాంతాలు ఎట్లాంటివి చూస్తూ ఉంటాం కుటుంబంలో మనం ఎంత పెట్టినా మనల్ని ద్వేషించేవాళ్ళు లేదంటే మన దగ్గర నుంచి ఇంకా తీసుకునే వాళ్ళు స్వార్థపరులు ఇంకా ఇంకా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇట్లాంటివి చూస్తూ ఉంటారు దాదాపుగా మనం పర్సనల్ గా గమనిస్తే వీటిలో నుంచి ఎవరికొకళ్ళకి ఈ కొన్ని విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది వీటిని బట్టి మనం ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి ఈ కడవరి కాలంలో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏడవ అధ్యాయం ఒకసారి ఏడవ అధ్యాయం ఒకసారి చూద్దాం సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరి ఇది రెండు రకాలైనటువంటిది ఇది రెండు రకాలైన సత్య అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని ఎప్పుడు పొందలేని ఎవరిళ్ళు అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి చూడండి సత్యం అనేది ప్రతి ఒక్కరిని స్వతంత్ర స్వతంత్రత లేదు అనంటే పాత నిబంధన కాలంలో ఒకవేళ వాడు దాసు దాసుడైతే వాడిని విడిపించడానికి కొంత వెండిని వాడికి ఇచ్చి తీసుకుంటారు వాడిని విడిపిస్తారు ఇంకా వాడు దాసుడు కాదు కొత్త నిబంధన కాలంకి క్రీస్తు తన రక్తం చేత మనల్ పాపానికి దూరం చేశాడు పాపానికి మనకి సంబంధం లేకుండా చేశాడు కదా అయితే ఇది సత్యం ఆయన రక్తంతో కడగబడి ఉంటే మనం అందరూ స్వతంత్రంగా ఉన్నాం మన అందరికీ స్వతంత్రత ఉంది ఎందుకు అని ఏంటంటే మనం సత్య విషయంలో దగ్గరగా ఉన్నాం కాబట్టి చూస్తూ మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు కాబట్టి అయితే ఇంకా అసత్యంతో ఉన్నారు అనంటే వీళ్ళు పూర్తిగా సత్యాన్ని స్వీకరించిన వారు కాదు పూర్తిగా పరిశుద్ధాత్మ వీరిలో లేదు పరిశుద్ధాత్మ ఆ అనుభవం పొందుకున్న అనుభవం వీరిలో లేదు కాబట్టి వీళ్ళేంటి అంటే ఆచారబద్ధంగా ఉన్నటువంటి వారు మతపరమైనటువంటి వారు మీరు ఎట్లా ఉన్నారు అంటే సత్య విషయమై అనుభవ జ్ఞానం వీళ్ళకి లేదు సత్య విషయమై అనుభవ జ్ఞానం లేదు కానీ వీళ్ళు అట్లానే దేవుడు పూర్తిగా తెలియదా అని దేవుడు తెలిసిన వాళ్ళే దేవుడిని అంగీకరించిన వాడే కానీ ఆ సత్యం అనే దానికి అనుభవపూర్వకంగా వీళ్ళు వీళ్ళు ఆ ఫీల్ అవ్వలేదు అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చూచి ఈ స్త్రీలు అన్నప్పుడు మన సంఘానికి కూడా ఉంది సంఘానికి కూడా ఉంది శారీరకంగా శరీర రీతిగా చూస్తే ఎవరిలోనైతే ఈ సత్యం అనేది లేదా సత్యానికి దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చే రకరకాల బోధతో వీళ్ళని అక్కడికి వెళ్దాం అండి ఇక్కడికి వెళ్దాం రండి అటు వెళ్దాం రండి జరుగుతుంది ఇక్కడికి కార్యాలు జరుగుతుంది ఇక్కడికి వెళ్తే అదవుతుంది ఇది అవుతుంది అని చెప్పి ఈ ఇళ్లలో ఆడవాళ్ళ ద్వారా మెల్లిగా తీసుకొని కోట మొదలు ఇది అనుభవం జరుగుతూ ఉంది నిజంగా సత్యంలో ఉంటే నువ్వు ప్రశ్నించగలవు ఆకరి రోజుల్లో క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే మీరు అటు ఇటు వెళ్ళొద్దు గాలికి చెదర చెదరగొట్టబోయ పొట్టు అని అటు ఇటు మీరు పోవద్దు నిలకడగా ఉండండి క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే క్రీస్తు ఏ రూపంగా ఉన్నాడు ఈ రోజుల్లో వాక్ రూపంగానే ఉన్నారు మన మధ్యలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ రూపంలోనే ఉన్నాడు ఆయన నమ్మొద్దు అని చెప్తున్నారు అయినా పరిగెత్తున్నారు అనంటే ఏమనుకోవాలి ఇంకా ఈ రోజుల్లో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏ కన్వెన్షన్ హాల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సంఘాల్లో అటు ఇటు పరిగెత్తున్నారంటే ఏమనుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది నాకు ఈ పరిగెత్తే వాళ్ళు ఇన్వైట్ చేసే వాళ్ళని చూస్తే నాకు ఇదే జ్ఞాపకం ఇదే నన్ను ప్రశ్నిస్తూ ఉంటది వెంటబడతా ఉంటుంది కాబట్టి కూడా కాబట్టి ఈ విషయంలో మనం దూరంగా ఉండాలి సత్య విషయమై అనుభవ జ్ఞానం లేని వారిలాగా మనం ఉన్నామా సత్య విషయంలో అనుభవం కలిగిన వారిలాగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి హిమౌతీ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చిందని చదివారు నిన్ను గూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉన్నము వీటిలో నిలకడగా ఉన్నము నీవిలా ఇలాగు చేసి నిన్ను నిన్ను నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందవు నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉన్నము వీటిలో నిలకడగా ఉన్నము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందవు చూడండి నువ్వు బాగుండాలి నువ్వు రక్షించబడాలి నీ బోధను విన్నవారు కూడా రక్షించబడాలి కాబట్టి ఈ గుణగణాలన్నీ మనకు కావాలి కడవరి కాలం చిట్ట చివరి జనాల్లో ఇవన్నీ సూచనలు మనం గమనిస్తున్నాం కానీ సూచనల నుంచి ఈ ఈ సూచనలన్నీ కూడా భక్తిహీనత దగ్గరగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మనం మంచి శ్రంథాన్ని స్పిరిచువల్ గా పొందుకునే వాటిలాగా మనం రక్షించబడి అనేకుల్ని రక్షించబడేవారు రక్షి రక్షణ మార్గంలో ఉంచేవారిలాగా అనేకుల్ని రక్షించేవారిలాగా దేవుడు ఏర్పరచాలి అనంతులతో మనందరినీ దేవుడు నడిపించి మహిమ పొందును గాక ఈ కొద్ది మాటల్లో దేవుడు తన వినికిలో దేవించే ఆశీర్వదించాలి చిత్తచేవత రోజుల్లో ఏ విధంగా ఉండాలి ఎలాంటి జ్ఞానం కావాలి ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా రక్షించబడతాం ముఖ్యంగా భక్తిహీనతకు మనం దూరంగా ఉండాలి చిన్న చివరి రోజుల్లో ఉండేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం కాపాడబడాలి కాపాడబడబడమంటే దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండేవారిలాగా మనల్ని మనల్ని బోధించే వారిని దేవుడు నడిపించి ఆయనకి సమైన బిడ్డలుగా ఏర్పరచుకున్నది ఆయన ప్రణాళికలో మనల్ని పెంచి ఉంచుతురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఈసిన నామానికి ఎంతో వందనాలు ప్రభావ ఇప్పటి వరకునైనా ఈ చిట్ట చివరి దినాల్లో అయ్యా నిజంగానే మా ప్రయాణం ఉంది ప్రభా ఇదిగోనైనా దుర్దినాలు దుఃఖకరమైనటువంటి వార్తలు ప్రభా ఇదిగోనైనా స్వార్థ మూసివేయబడేటువంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభా స్వార్థ ప్రభా అన్ని చోట్ల మరి వ్యాపించబడింది ప్రభా ఇదిగోనైనా మీ మాటలో అయ్యా ఇదిగోనైనా చెప్పబడినటువంటి ప్రతి మాట మీరు చెప్పబడిన ప్రతి మాట బైగుల్లో రాయబడిన ప్రతి మాట నెరవేర్చే కాలంలో మేము ఉన్నాం ప్రభా మా కళ్ళతో మేము చూస్తా ఉన్నాం ప్రభా అయ్యా ఇదిగో ఆఖరి దినాల్లో మాకు భక్తి మా భక్తిని మేము కాపాడుకోవడానికి కావాల్సినటువంటి సూచనలు మీరు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఉండకూడదు అనే విషయాన్ని చెప్పారు ప్రభా ఏ విధంగా ఉండాలో అటు జ్ఞానం కావాలని మేము ఈ రోజు అడుగుతున్నాం ప్రభా అటు జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా ఇదిగోనైనా మీరు అక్కడి వరకు ప్రభా అయా మీరు మమ్మల్ని ముద్ర వేసి భద్రపరిచి మీరు ఎక్కలు చాటం డాయమని ప్రార్థన చేయచ్చు తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని అయా వాక్యాన్ని వింటున్న వారిని అయా ఈ వాక్యాలు బోధిస్తున్న వారిని ప్రభా మీరు జ్ఞాపకం మీకు ఇష్టమైనటువంటి బోధలు మేము ఉంచడానికి మంచి బోధలు మేము ఉంచడానికి మమ్మల్ని మేము కాపాడుకున్నట్టు అయ్యా ఎదుటి వారిని మేము ఉండడానికి సత్యమైనటువంటి మార్గాన్ని మేము కరిగి ఉండడానికి ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకోవడానికి మీకు ఉపనామకం నుంచి ప్రార్థన చేయొచ్చు మమ్మల్ని సరిచేయండి ప్రభా మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోనండి ప్రభావితైనా తులసి వేక ప్రభావం మీ చెంత చేర్చుకోమండి ఏసారి నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె ైన్ మన ప్రభావితి సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ నిండుగాక ఆ మేన్